శ్రీమహాత్వే సార్ సమా శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురు పరంపరా స్వ మనము ముప్పై ఒకటవ శ్లోకం చూస్తూ ఉన్నాము పవనఃపవత రామశ్రభృతామహం ఘానాకరస్మి స్రోతసామస్మిాహరీ పవన అకాతుడు పవన ఇ పవనో వాయుం పవయతృణా అస్మి పవయ పవతాం చల చిత్రమైన పదం పవతాం అంటే పవయతృణ అంటే పవనము చేయు వాటిలో వాయువు ఇది మనం చూస్తున్నాము పావనము చేసేవి చాలా ఉన్నాయి ఏదైనా మెటల్ ఇంజనీరుగా ఉందంటే దాన్ని పావనం ఎలా చేస్తారు శుద్ధి ఎలా చేస్తారు అగ్నిలో శుద్ధి చేస్తారు అగ్ని శుద్ధి అవుతుంది అది ఉంటే శుద్ధి శుద్ధి వైదిక కర్మలో కూడా ఆజ్యముత్యాది ద్రవ్యాన్ని శుద్ధి చేసి హోమం చేయాలి ఆ శుద్ధి చేయడం ఎలా చేస్తారంటే అగ్నికి చూపిస్తే అగ్ని అగ్ని వల్లనే జలముల వలన శుద్ధమవుతుంది మనం నీటితో కడిగితే శుద్ధమవుతుంది నేను ఎక్కడో ఒక చిన్న శ్లోగనం చూసాను మీరు చేతులు శుద్ధంగా కడుక్కోండి నీటి ఇన్ఫెక్షన్ అనేది రాదు అని ఒక శ్లోగనం సార్ శుభ్రంగా చేతులు కడుక్కుంటూ ఉన్నాను భోజనానికి ముందు ఏటో కూర్చుని భోజనం చేసేయటం కాదు చేతులు కడుక్కొని కాళ్ళు కూడా కడుక్కోవాలి చేతులు కాళ్ళు కడుక్కోవాలి చేతులు ముఖ్యంగా కొనుక్కోవాలి ఎందుకంటే మన చేతికి ఈ బ్యాక్టీరియా ఇవి ఇవి చేస్త కడిగేసుకుంటే అన్ని ఏ ఇన్ఫెక్షన్స్ చేతులు కొనుక్కుని అలాగే పళ్ళు తినాలనుకోండి పండుగని పండున్న నీటితో కడిగి తినాలి అలా యాపిల్ పండ్లు అలా చేతిలో కాదు దాన్ని నీటితో కడిగి తినాలి ఏ పండ్లు అయినా సరే అరటి ఆ తొక్క తీసి ఆ లోపల మెత్తటి పదార్థాన్ని చేతితో ముక్కుకోకూడదు దాన్ని చేతితో స్పృశించకుండా నోట్లో వేసేసుకుంటే శ్రేష్టం చేత్తో స్పృశించే పక్షంలో చేయి శుభ్రంగా పడుకోవాలి వాష్ హ్యాండ్స్ వ్యాన్ అంత పని చేస్తే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటాయి ఒకసారి ఇన్ఫెక్షన్ పట్టుకుందంటే దాన్ని వదిలించుకోవటానికి చాలా కష్టపడాలి ఎందుకంటే పూర్వ యాంటీబయాటిక్స్ అనే మెడిసిన్స్ ఉన్నాయనే ఒక భరోసా ఉంది ఈ మధ్యలో ఇంకా ఆ భరోసా పోయింది ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయటం మానేసే ఈ బ్యాక్టీరియా కూడా తెలివి మీగినాయి అవి యాంటీబయాటిక్స్ని భోజనంగా పుచ్చుకుంటున్నాయి నువ్వు బాగా తెలివి వీగిపోయి నువ్వు యాంటీబయాటిక్స్ నేను చూస్తా దాని సంగీతం అనే లెవెల్లోకి వచ్చి బగ్స్ సూపర్ బగ్స్ అని అవన్నీ వచ్చాయి ఈ మధ్యన ఒక సూపర్ బగ్ ఇండియా నుంచి భారత ప్రపంచానికి కూడా ఎగుమతి అయిందంటూ పేపర్లలో గగ్గోలు పెడుతుంది వార్త చూశాను సో ఈ విధంగా చేయకడుక్కుంటే సో మీరు పావ పావనము చేయున్నది మీరు శుద్ధీకరిస్తుంది అది లౌకికమైన శుద్ధి కా మాత్రమే కాకుండా గంగా ఇత్యాది నదీ స్నానం స్నానం చేసినట్లయితే మనము ఆ స్పిరిచువల్ ప్యూరిటీ కూడా మనకు లభిస్తుంది మానసికమైన ఆత్మికమైన శుద్ధి కూడా మనకు లభిస్తుంది గండా సో ఈ విధంగా శుద్ధి చేసేటువంటి ద్రవ్యములు అనేక ఉన్నాయి కానీ వాయువు శుద్ధి చేస్తుందని ఎవరు గుర్తించదు జనరల్గా వాయువులో లెక్క పెట్టరు చూడండి గీత యొక్క విషణం చాలా విజయంగా ఉంటుంది జనాలు పావనము చేయున్నది అంటే గంగా గోదావరి ఇంతటితో సరిపెట్టుకుంటారు తప్ప ఇంకా కొన్ని ఉంటాయని గంగా గోదావరి మాత్రమే కాకుండా ఈ విధంగా శుద్ధి చేసే వాటిల్లో వాయువు శ్రేష్ఠమైనది ఈశ్వరుని యొక్క విభూతి అని ఇది ఈ ప్రసంగం కూడా నేను చేసినట్టున్నాను కదా చక్కగా గాలి ఆడుతూ ఉన్నట్లయితే లోపలంతా శుద్ధిగా ఉంటుంది ప్రాణాయామ గాలి చుట్టూ గాలి ఆడుతుంది కానీ లోపల గాలి ఆడదు ఇక్కడ గాలి ఆడదు ఎందుకు గాలి ఆడదు అంటే రాంగ్ హ్యాబిట్స్ మూలంగా లంగ్స్ మూసి లంగ్స్ ముడిచుకుపోయి ఉంటాయి ఫుల్ లంగ్ కెపాసిటీని ఇప్పుడు ఎప్పుడు యూస్ చేసుకోవద్దు ఎందుకంటే బ్రీదింగ్ అంతా కూడా షాలోగా మిగిలిపోతుంది ఆ లంగ్స్ యొక్క అప్పర్ లోబ్స్ ఏవైతే ఉంటాయో అవి వినియోగానికి రావు లోవర్ లోబ్స్ వినియోగానికి రావు ఎందుకంటే షాలో బ్రీదింగ్ ఉంటుంది దీంట్లో సిగరెట్లు ఇలాంటివి ఉన్నట్లయితే ఆ లంగ్స్ యొక్క ఆక్సిజన్ అబ్జార్బ్ చేసిన సర్ఫెస్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది సిగరెట్ కాగితే పర్మనెంట్ డ్యామేజ్ ఇంకా మీరు రిస్టోర్ చేయలేరు దాన్ని నికట వర్స్ట్ పాజిషన్ ఫర్ ద లంగ్స్ సో ఆ విధంగా మనం లంగ్స్ ని కలుషితం చేసుకోకూడదు అట్లా శుద్ధిలో పెట్టుకోవాలి బుద్ధిగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి వాయువు సమృద్ధిగా లోపలికి వెళుతూ ఉండాలి ఎలాగ ప్రాణాయామము ప్రాణాయామం చేయడం ద్వారా రక్త ప్రసాదంలో మార్పు వస్తుంది శుద్ధ రక్తం శుద్ధంగా ఉంటుంది బుద్ధికి బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తుంది బ్రెయిన్కి కావాలి ఆక్సిజన్ ఇక్కడ కావాలి ఆక్సిజన్ ఆక్సిజన్ అంటే కాళ్ళకి మాత్రమే కాదు బ్రెయిన్కి ఇంకా కాళ్ళకి ఆక్సిజన్ కావాలో అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి కావాలి నిజంగా బ్రెయిన్ రిక్వైర్స్ ఆక్సిజన్ ఇప్పుడు ఈ మానస సరోవర యాత్ర వెళ్తారు యాత్రకు వెళ్ళినప్పుడు యాత్ర వెళ్ళొచ్చి మాకు అక్కడేవో అనుభూతులు కలిగే ఇది చూసావు చూసామంటారు దాని అర్థమంటూ తెలిసిన అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది అంచేత బ్రెయిన్ ఒక సమ్ కైండ్ ఆఫ్ లింబో వెళ్ళిపోతుంది ఎందుకంటే దానికి ఆక్సిజన్ వెళ్ళదుగా దాంతో బ్రెయిన్ పనిచేయడం మానేసి ఇలాంటి అనుభూతులు అన్నీ కలుగుతారు కాబట్టి మానస సరోవరం వెళ్ళొచ్చి మేము దేవతలను కూసామని ఎవడైనా చెప్పాడంటే వాడి బ్రెయిన్ యాక్టివిటీ ఆక్సిజన్ కన్సెంక్షన్ తక్కువగా ఉండటం చేత డిటీడేటెడ్ అయిపోయింది అని మీరు వెంటనే లెక్క లెక్క ఎందుకంటే వాళ్ళ సరోవరం వెళ్ళొచ్చానంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళొచ్చి నేను అనుభూతిని పొందానంటే ఎక్కడ పొందావో చెప్పండి నేను ఎవరిస్తాను మానస సరోవరం అంటే జల్దీగా కాబట్టి ఏమో అసలు చెప్తూ ఉంటారు దీన్ని నాకు ఈ విషయం పూర్తి స్వామీజీ చెప్తారా ఈ మాన సరోవరం వెళ్ళిన వాళ్ళకి అక్కడ బ్రెయిన్ ఫంక్షన్ బాగా డౌన్ అయిపోయి ఉంటుందో కాబట్టి వాళ్ళు ఏవేవో ఊహలన్నీ చేస్తారు భ్రబలన్నీ కలుగుతాయి అని అని ఆయన చెప్పినట్టు నేను నేను నోటీస్ చేయలేదు ఈ నోటీస్ చేయాలి సో ఆ విధంగా కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ కావాలి ఇది శరీరం దృష్ట్యా ఇక మనస్సు దృష్ట్యా మీరు ప్రాణాయామాన్ని బాగా చేస్తూ ఉంటే మనస్సు యొక్క చాంచల్యం కూడా తగ్గుతుంది తప్పనిసరిగా తగ్గుతుంది మనస్సులో రెండు రకాల కాలుష్యాలు ఉంటాయి ఒకటి కాగద్వేష రూపమైన కాలుష్యం అది ప్రాణాయామం వల్ల పోదు దానికి ప్రాణాయామానికి సంబంధం ఆ కాలుష్యం పోవాలంటే మీరు శ్రవణ మననాలు చేయాలి భగవద్గీత అధ్యయనం చేయాలి ధ్యానం చేయాలి అలా పోతుంది ఆ చాంచల్య రూపమైన కాలుష్యం మైండ్ ఈజ్ వెరీ హైపర్ యాక్టివ్ బై నేచర్ కోచ్ల అటువంటి అది కూడా ఒక కాలుష్యం అది పోవాలి అన్నట్లయితే ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది మనస్సు యొక్క కాలుష్యం పోతాం కాబట్టి గంగా స్నానం చేస్తే మీకు మనస్సు యొక్క కాలుష్యం పోతుందా లేదా అంటే చెబుతు క్వశ్చన్ లేదా ప్రాణాయామం చేసినట్లయితే మనస్సులో ఉండే కాలుష్యం తప్పనిసరిగా పోతుంది ఆ కారణంగానే పవనహ పవతామస్మి అనే వాయువును ఒక విభూతిగా ఈశ్వరుడు తగ్గించినాడు మీరు వాయువును శుద్ధంగా కట్టుకోవాలి వాయువును కలుషితం చేసుకోరాదు అంటే ఏంటంటే మీరు కెల్షియమ్ సోవి అధికంగా వాడటము తర్వాత ఏవో స్ప్రేలు ఉంటాయి వాటిని స్ప్రే చేసుకో ఉండడము మీకు గులాబీ వాసన బాగుంటుంది కాబట్టి గులాబీ సెన్స్ స్ప్రే చేయటం అలాంటివి చేయటం ఇప్పుడు నా ఆర్టిఫిషియల్ సెన్స్ని ఎప్పుడు స్ప్రే చేయటం తర్వాత అగర్బత్తిలు కూడా ఏదో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అని వాళ్ళు అంటారు అది నేను అనుకోకూడదు భగవంతుడికి భక్తునికి అనుసంధానం జ్ఞానం అగర్భక్తి కాదు జ్ఞానంలో అనుసంధానం కమ్యూనియన్ కలుగు అగర్భక్తి వల్ల ఏమవుతుంది అగరబత్తి వల్ల ముక్కు మణుగుతుంది ఆస్మ ఈ ఈ ఏడ్ని తీర్చేటువంటి రిజార్జ్ చేసుకునేటువంటి ఛానల్స్ ఏవైతే ఉంటాయో అది ఏదైనా కొంత కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది అగర్బత్తి అనేది మినిమం యూస్ చేయాలి శుద్ధమైనది యూజ్ చేయాలి ఆరోగ్యానికి హాని ఉంటే అలా భక్తి అని అనుకుని అగరబత్తిలో జరిగించి కూర్చోబెట్టడం సరికాదు అది కూడా తగ్గించండి నా ఎందులో అగరబత్త పెడితే నా అర్థం పోతుంది నేను గంట మన నా అనుభవం మీకు చెప్తున్నాను తర్వాత అగరబత్త తయారు చేసేవాళ్ళు దాంట్లో ఉపయోగించే మెటీరియల్స్ ఏమిటి అంటే చాలా పూర్ క్వాలిటీస్ కాస్త ఉపయోగిస్తారు ఈ సెన్స్ చీప్ వాడతారు అవన్నీ కూడా మంటకి దొక్కుతూ అవన్నీ కూడా వాలంటైల్లో ఉంటాయి అవన్నీ బ్రేక్ అయిపోయి ఆ మాలిత్యూలు చాలా సంచారం చేస్తూ ఉంటాయి ఆ విధంగా వాయువు కలుషితం అవుతుంది కాబట్టి ధ్యానం చేసేప్పుడు ప్రాణా ముఖ్యంగా ప్రాణాయామం చేయదలుచుకున్నప్పుడు అగరబత్తి వెలిగించి ప్రాణాయామం మాత్రం మొదలు పెట్టాలి నో అగరబత్తి భగవంతుడు ఇచ్చిన వాయువే మీరు ప్రాణాయామంలో తీర్చి వదిలిపెడుతూ ఉండాలి ఇవన్నీ సెకండరీ పాయింట్స్ బట్ టాపిక్ వచ్చింది కనుక నేను అది మెన్షన్ ఇట్ ఇక రామ శస్త్రభరుతామహం శస్త్రధారులలో రాముడు అను నేనే ఇది ఒక విలక్షణ వెరీ యునీక్ స్టేట్మెంట్ శ్రీరాముడు అనగానే మనకి కొన్ని అంశాలు బాగా ముందుకు వస్తాయి జనరల్గా సమాజంలో ఒక లక్షణం ఉంటుంది ఏమిటంటే శ్రీరాముడు అనగానే ఒక విగ్రహాన్ని ఒక వ్యాధి పెట్టి ఆ విగ్రహానికి ఒక పూజ చేసేసి వాష్ ఆఫ్ ది హ్యాండ్స్ ఇంకా అక్కడితో పూజతో చేసేసిన తర్వాత ఇంక మనం చేయాల్సింది ఇంకేం లేదు అనే ధోరణ ఒకటి శ్రీరాముడు అంటే మనం పూజ చేసి దేనికండి శ్రీరాముడు ఏ విగ్రహాన్ని దర్శించటం దేనికి అంటే శ్రీరాము నుండి ఒక స్ఫూర్తి మనకు ఆ దృష్టితో మీరు శ్రీరాముని విగ్రహాన్ని చూడాలి మీరు ఏ స్ఫూర్తి అనే స్ఫూర్తి అనే మాట లేకుండగా అంటే ఇన్స్పిరేషన్ ఏ ఇన్స్పిరేషన్ లేకుండగా ఆ శ్రీరాముడి నుంచి ఒక ఉపదేశాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది దర్శనం చేసినప్పుడల్లా అటువంటి ఉపదేశం ఏమీ లేకుండగా మన జీవితంలో ఆ రాముని రాముడు ధర్మానికి నిలబడ్డాడో ఆ ధర్మం ఏ కొద్ది మాత్రమైనా మన జీవితంలో మన అనుభవానికి తెచ్చుకోవాలి అని అనిపించాలి రాముణ్ణి దర్శించిన ప్రతిసారి అలా అనిపించాలి ఏమీ లేవనుకోండి ఏమీ లేదనుకోండి స్ఫూర్తి లేదు ఉపదేశం లేదు సందేశం లేదు ఇన్స్పిరేషన్ లేదు ఏమీ లేదు ఊరికే ఒక విగ్రహాన్ని దర్శించిస్తే మనకి అకౌంట్లో ఒక పుణ్యం వచ్చేస్తుంది ఆ పుణ్యం వల్ల కోరికలు తీరిపోతాయి అని ఆ రకంగా మీరు రాముడి విగ్రహాన్ని దర్శించినట్లయితే దాన్ని అటువంటి విగ్రహారాధనకి ఏమీ విలువ లేదు అని మహాత్మ పున చెప్పిన వారు లేకపోలేరు కాబట్టి శ్రీరాముడిని మనం చూసిన మన హృదయంలో ఒక అనుభూతి కలుగుతుంది రాముడు గుర్తుకు ఒళ్ళు పులకరిస్తుంది లేక జల ధరిస్తుంది బికాస్ రామా అనేప్పటికీ స్టాండ్స్ ఫర్ ఎ ఫ్యూచర్స్ ఉదాహరణకు ఆ ముడు అంటే పితృవాక్య పరిపాలన ఇప్పుడు తండ్రి మనకు అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు కొన్ని విషయాల్లో తండ్రి ఇప్పుడు ఆస్తి ఉంటుంది ఈ ఆస్తి గురించి తండ్రికి ఒక విషం ఉంటుంది కొడుకు ఇంకో జనరేషన్ గ్యాప్ పాతకాలం వాళ్ళకి ఈ ఆస్తి విషయంలో వాళ్ళకు ఒక విషన్ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ విధంగా ఈ ఆస్తులు ఏదో ఎక్కడో ఆ భూమి ఏదో ఉంటే అది ఉండడం ఒక శోభ అది మనకి చాలా ఉపకారం చేస్తుందని వాళ్ళు అనుకుంటారు కానీ ఆధునికులు ఏమనుకుంటారు ఈ ఎకరం భూమి వేస్తూ దీన్ని నమ్మేసి దాని బదులు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మనకి లాభాలు ఎక్కువ వస్తాయని వీడు అనుకుంటాడు యంగ్ మ్యాన్ వీడి విషన్ వీడికి కరెక్టే పెద్దవాళ్ళు వాళ్ళేదో ధోరణిలో ఉంటారు వాళ్ళకు ఉండేటువంటి వాల్యూస్ చూసుకున్న బట్టి వాళ్ళ ఆస్తి విషయంలో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇప్పుడు పెద్దవాళ్ళతో ఆ సందర్భంగా మనం దెబ్బలాడకూడదు వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో వాళ్ళు జీవించి ఉన్నంత కాలము ఆ అభిప్రాయాన్ని మనం మన్నించాలి వారు మరణించిన తర్వాత ఆ శ్రాద్ధి చేయదో అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అభిప్రాయాన్ని మీరు మన్నించట్లేదు ఆస్తి అన్నీ చేయాలంటే అన్నీ చేయొచ్చు కానీ వారు జీవించి ఉన్నంత వరకు వారి అభిప్రాయాన్ని మందించాలి ఒకప్పుడు వారి అభిప్రాయం తప్పు కావచ్చు అయినా కూడా మన్నించాలి ఇప్పుడు దశరథుడి అభిప్రాయం రైటా తప్ప రాముడు అడవికి వెళ్ళిపోవాలనే ఆయన అండం ఆయన ఆ రకంగా రాముడికి ఒక ఆజ్ఞను ఇవ్వడము దశరథుడి చేసిన పని తప్ప ఉప్ప తప్పది దాంట్లో ఉప్పే ఉంది లక్ష్మణ్ అదే అంటాడు what is the basis for his uh, direction? That Rama should go to forest and another, what is the basis for it? Why should, why should Rama go to forest? Kaikei jipin ka pa cha, Rama-ruh-vahreshti Nalpa-wala, yehmi point that he, yehmi hetu madhi. Iki ahetu ka nirhetu ka inga nuka, dheena manam teraskarinta vatshunu, ane daishatathiroka proposition pa cha cha. Logical ga chippe manam follow khal ka ne, logical ga, మనం ఎందుకు ఫాలో కావాలి అనే దశ కానీ లక్ష్మణ్ ఓ ప్రపోజల్ పెడతాడు అంటే శ్రీకృష్ణుడు అంటాడు తండ్రి గారి ఆజ్ఞను మనం పాలించాలి తప్ప దాంట్లో లాజిక్ ఉందా లేదా అని మనం అది మన దృష్టి కాదు అది ధర్మం కాదు ధర్మం ఇంతవరకే తండ్రి గారి ఆజ్ఞను పాలించాలి పితృవాద్య పరిపాలన కౌశల్య అబ్జెక్ట్ చేస్తే ఏమంటాడంటే కౌశల్యతో అమ్మా నువ్వు పెద్దదానము నీకు నేను చెప్పాలా అయినా మరి నువ్వు నన్ను ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి చెప్తున్నాను నీ ధర్మము నా ధర్మము ఏమంటే దశరథ మహారాజు మాటను పాలించుట ఒక ధర్మపత్నిగా అది నీ ధర్మము పుత్రుడుగా అది నా ధర్మం ఇప్పుడు మనందరం కలిసి కూర్చుని ఆయన చెప్పిన మాటలో ఉండే గుణదోషాల విచారం కాదు మనం చేయాల్సింది మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన యొక్క ఆదేశాన్ని పాలించటం లాగా ఇంకేమిటి ఆలస్యం అలాగే మనం ఆలోచించాలి అని పితృవాక్య పరిపాలనము అనే ఒక ధర్మాన్ని శ్రీరాముడు చాలా గొప్పగా హైలైట్ చేశాడు తన జీవితంలో అది అది నెంబర్ టూ అంటే ఆ స్ఫూర్తి కలిగిన వెంటనే ఏదైనా వైమనస్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని వెంటనే త్రోసుకొచ్చారని అది రాముణ్ణి దర్శించడం అంటే అది రాముణ్ణి దర్శించడం పూజ ప్రదక్షిణాలు చేసేయటం కళ్యాణాలు చేసేయటం పూజలు చేసేయటం లడ్డూలు తినేయటం దానివల్ల ఉపయోగం తక్కువ ఉంటుంది స్ఫూర్తి ఉండాలి తర్వాత రాముడి యొక్క ఇంకొక ధర్మం ఏమంటే త్యాగము ఎంతటి త్యాగాన్నైనా అలవోకగా చేసి పారేస్తాడు రామ శాక్ష్ట అని వాల్మీకి వర్ణిస్తారు అంటే అతి కఠినాతి కఠినమైన పనిని కూడా చాలా తేలికగా చేసుకోవాలి సార్ ఈ మేక్స్ ఇట్ లుక్ వెరీ సింపుల్ దట్ ఈస్ ది అక్ష్ట కర్మణ అంటే అడవికి కోసం అడవికి వెళ్ళాలి అని దశరథంహారాజు అంటే అలాగా సరే ఇప్పుడు ఇప్పుడు అడవికి వెళ్ళడానికి ఒక్కటే పని ఆలస్యం ఏమిటంటే ఈ చినీ చినాంబరాలని ప్రక్కన పెట్టి అడవికి వెళ్ళడానికి యోగ్యమైన సాదా సీదా డ్రస్ మార్చుకోవడమే ఆలస్యం డ్రస్ మార్చేసుకుని ఒక మాట కౌసల్యాదేవితో ఒక మాట చెప్పేసి ఆ సీతాదేవి కూడా బయట చెప్పేసి నేను బయలుదేరడం అదే ఆలస్యం సమ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్ డీటెయిల్స్ ఉన్నాయి తప్ప దెర్ ఈస్ నో అదర్ డిలే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అవుట్ ఆఫ్ ది సిటీ హాఫ్ వన్ అవర్ హీ మేక్స్ ఇట్ లుక్ వెరీ సింపుల్ సచ్ రనౌన్సియేషన్ అది ఆయన ఎలాగ చేస్తాడంటే ఏదో కష్టపడి త్యాగం చేసేస్తున్నాడు అన్నట్టుగా కాదు అసలు త్యాగమే కాదండి ఇది ఏముంది అన్నట్టుగా చేస్తాడు అది అక్లిష్ట కర్మణ అలాగే యుద్ధం చేయడం దగ్గరికి వచ్చేప్పుడు కూడా అదే పరిస్థితి యుద్ధం ఇక్కడ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు రామశస్త్రభృతా మహం ఇక్కడ రామాయణంలో వాల్మీకి వర్ణించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంటుంది ధనుధారులలో లో ధనుస్సు అనే ఆయుధాన్ని చేపట్టిన వారిలో రాముడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆ తరువాతి కాలంలో ధనుర్ధారులు చాలామంది ఉన్నారు మహాభారతంలోకి వస్తే అందరూ ధనుర్ధారులే ధనుస్సు ధనుస్సు పట్టని వాడేవడు గదివాడు ధనుస్సు పట్టినవాడే సో ఈ రోజుల్లో గన్నులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో మన మిత్రుల దగ్గర చాలామంది ఆ విధంగా ఆ రోజుల్లో ధనుస్సు భీష్ముడు ద్రోణుడు వీళ్ళదు తరువాతి కాలం వాళ్ళు రాముడి కాలంలోనే ఎంతో మంది ధనుర్ధారులు ఉన్నారు మొత్తానికి మానవ ఇతిహాసంలో ధనుర్ధారులలో మొట్టమొదట ఎన్నదగినవాడు శ్రీరాముడు జనస్థానంలో పద్నాలుగు మంది రాక్షసులు వాళ్ళు వాళ్ళకి ముగ్గురు నాయకులు మూడు గుంపులు గ్రూప్స్ ఉంటారు పద్నాలుగు మంది మూడు యూనిట్స్ అంటే ఒక్కొక్క యూనిట్లో సుమారు దగ్గర దగ్గర ఐదు వేల మంది ఉంటారు అన్నమాట ఐదు వేలు అంటే ఓ వెయ్యి ఎక్కువ అయింది మూడు ఐదు పదిహేను అయిందిగా పద్నాలుగు వేలు అలా ఉంటారు వీళ్ళకి నాయకులు ముగ్గురు కరుడు దూషణుడు క్రిసీర సూలు అని ముగ్గురు వీళ్ళ నాయకులు వీళ్ళందరూ కూడా కమాండోస్ అంటే రిపబ్లికన్ గాడ్స్ అని అలాంటి పేర్లు ఏమైనా విన్నారా అంటే ఇలైట్ ఫైటింగ్ యూనిట్స్ తర్వాత మొబైల్ యూనిట్స్ అంటే వాళ్ళు మొత్తం అందరూ కూడా దాన్ని నడిచి రావడము పరిగెత్తుకుంటూ రావడమో అలా కాదు వాళ్ళందరూ కూడా రథాల మీద వాహనాల మీద వచ్చేస్తారు యుద్ధానికి అంటే అర్థమేంటి చాలా క్విక్గా డిప్లాయ్మెంట్ ఈస్ వెరీ క్విక్ వెరీ క్విక్గా డిప్లాయ్ చేసుకోవాలి వాళ్ళు అలాగంటే ఇలైట్ ఎక్కువ డిప్లాయబుల్ మొబైల్ మెకనైజ్డ్ ఇలైట్ ఫోర్స్ ఇప్పుడు ఆధునిక కాలంలో విశేషణాలన్నీ వేశాను అలాంటి కమాండర్ ఫోర్స్ ఈ ఫోర్సును రావణాసురుడు జనస్థానంలో ఏర్పాటు చేశాడు జనస్థానంలో ఏర్పాటు చేయాలంటే రావణాసురుడు పర్మిషన్ తీసుకోవాలి జనస్థానం రావణాసురుడి సామ్రాజ్యంలో కాదు అసలు లంకాధిపతి తప్ప మెయిన్ల్యాండ్ భారత్కి ఆయనకి ఏం సంబంధం అసలు ముందు మెయిన్ల్యాండ్ భారత్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి వీసా తీసుకోవాలి అదేమీ లేకుండా దశరథ మహారాజు గారు కొంచెం డల్గా ఉన్నారు పెద్ద ఆయన అయిపోయారు ఆయన అయోధ్య నుంచి ఇంత దూరంలో ఉండే దండకారణ్యాన్ని ఆయన అడ్మినిస్ట్ర చేతంలో కొంచెం వీక్ అయిపోయాడు ఆయన దాంతో రావణాసురుడు పెంచేసేటంటే జబర్దస్తిగా దశరథ మహారాజు గారు అనుమతితో సంబంధం లేకుండా అతను ఒక గ్యారిస్టర్ ఒక ఏర్పాటు అలాగే పెట్టిసాడంటే గ్యారిస్టర్ ఎవరు పర్మిషన్ తీసుకునేది అన్నట్టుగా జబర్దస్తిగా చేసేసాడు చేసేసి ఆ దరిదాపుల్లో ఉండేటువంటి మహర్షుల్ని హింస పెడుతూ ఈ గ్యాధిసంలో ఈ పద్నాలుగు వేల మంది ఉండేవారు ఈ నాయకుడు కరుడు దూషణుడు త్రిశ్యరసుడు ముగ్గురు కరుడు మళ్ళీ ఆ మొత్తానికి సర్వసేనాధ్యక్షుడు కరుడు ఈ శోర్పణక అప్పుడప్పుడు విహారం కోసం పిక్నిక్ కోసం అంటే లంకలో ఎంత వస్తుంది అస్తమానం లంకలో పడిపోతుంటే అప్పుడప్పుడు ఆవిడకేమైనా మెయిన్ల్యాండ్ చూడాలనుకున్నప్పుడు ఆవిడ ఇక్కడికి విజిట్కి వస్తూ ఉంటుంది షీ హాజ్ ప్యాలెస్ విత్ంది గారిస్తాన్ అనమాట ఇది ఇది సిచ్యువేషన్ ఈ పద్నాలుగు మంది శ్రీరాముడి మీద యుద్ధానికి వస్తారు అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిని మొట్టు మన పని అని బయలుదేరి వస్తున్నారు దూరం నుంచే చూస్తాడు రా ముగ్గురు ఉంటారు రాముడు లక్ష్మణుడు సీత దూరం నుంచే చూస్తాడు దుమ్ములు వేస్తూ ఉంటారు సరే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గ్యారిసన్ పక్కనే ఉంది కాబట్టి ఈ శూర్ పండక పంపిస్తుంది వీళ్ళని మనం కొంత ప్రతిక్రియ రియాక్షన్ మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రిపేర్ అయి ఉంటారు అప్పుడు అంటే ఆ లక్ష్మణుడితో సీతాదేవిని తీసుకుని వెళ్లి ఆ పక్కనే ఉండే ఒక కొండ గుహలో ఉండమని పురమాయిస్తాడు లక్ష్మణులు అభిపక్ష లక్ష్మణులు మరిని ఒక్కడూ చాలా మంది వస్తారు కదా అంటే నేను చూసుకుంటాను తెలుగు ఎందుకంటే కొండ గుహలో ఏముంటుందో ఏముండదో ఈ హౌజింగ్ ఈ రాక్షసులు గుహలో కూడా ఉంటే ఉండొచ్చు కాబట్టి లక్ష్మణుడు సీతకి రక్షణ సీ కెనాట్ బి లెఫ్ట్ సైడ్ ఓన్ ఈవెన్ ఇన్ సైడ్ ఎ కేవ్ ఆ కేవ్ అటువైపు ఏదైనా ఓపెనింగ్ ఉందనుకోండి ఈవెన్ ఎవర్నో కాబట్టి లక్ష్మణుడు రక్షణగా కేవ్ లోపల ఉండాల్సిందే తర్వాత ఈ వచ్చిన వాళ్ళు ఆ కేవ్లో కొంతమంది అలా దారి తి అటు బైపాస్ చేసి అటు చేసి ఆ కేవ్ వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేయకుండా ఉండడం కోసం ఆ కేవ్ని క్లోజ్ చేసుకుంటారు బండరాయిత రాముడు ఒక్కడో నిలబడతాడు ధనుస్సు పట్టుకుని ధనుర్బాణాలు పట్టుకుని నిలబడతాడు శస్త్రాస్త్ర సంపన్నుడు శ్వస్త్రములు అశ్రములలో ఆయన నిష్ణాతులు అస్త్రములు అంటే మిసైల్స్ శస్త్రములంటే ఎయిర్వోర్స్ నగర్ నేపాల్స్ సో ఆయన ఒక్కడో నిలబడతాడు నిలబడితే పద్నాలుగు వేల మంది వస్తారు ఎఫ్ఐట్ కోసం యుద్ధం ప్రారంభమవుతుంది ఆ యుద్ధంలో రాముడు ఒకేసారి అడుగు వెనక్కి వేస్తాడు ఒకేసారి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆ దండ దాడి మళ్ళీ తీవ్రమైన సందర్భంలో అతడు కడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది వెనక్కి వెళ్ళి మళ్ళీ కొట్టాల్సి వచ్చింది అలా ఒకేసారి అవుతుంది మొత్తానికి ధనుర్బాణాలతోటి ఆ పద్నాలుగు మందిని ఇంచుమించు అందరినీ ఆయన మొక్క పెడతాడు ఇంచుమించు అందరిని ఎవడు మీద ఎవరో కొద్దిమంది వెన్ను చూపించి పారిపోయిన వాళ్ళు వాళ్ళని మినహాయిస్తే అందరినీ సంహరిస్తారు రక్తము ఏరులై పారుతుంది భూమంతా కూడా మాంసంతో బురదకిన ఆ విధంగా ఆ జనస్థానంలో ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులని అతి తక్కువ సమయంలో ఒక్క ఒంటరిగా ఉండి ఆయన సంహరిస్తారు రామశస్త్రభర్తం అలాగే రామడారణ యుద్ధంలో కూడా ఇటువంటి ఘట్టాలు కొన్ని ఉన్నాయి రావణాసురుని మూల బలా కూడా శ్రీరాముడు ఇంచుమించు సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళందరినీ సంహరిస్తారు రావణాసురుని ఇంకో మూల బలం ఉంటుంది మరి పేరు చూడండి మూలబలం అంటే సంథింగ్ లైక్ రిపబ్లికన్ గాట్స్ అలాంటివి ఏదో అవి ఉంటుంది సో దాని అంతనే కూడా సింగిల్ హ్యాండ్ ఆయన ఇంటికి ఉంటారు వాళ్ళ సహాయం ఉంటుంది కానీ మెయిన్గా శ్రీరాముడే వాళ్ళని తుధముక్తిస్తారు కాబట్టి ఈ విధంగా ధనుర్ధారులలో శ్రీరాముని యొక్క శక్తి అది సాటి లేనిది కాబట్టి అది ఒక విభూతి శ్రీరాముడు ఆ సెన్స్లో విభూతి భగవాను యొక్క విభూతి శివశంకరులు ఏమంటారు చూద్దాము రామహం శస్త్రభృతామోహం శస్త్రాంత ధారయతూ దాశరథీ రామోహం రాముడు అనగానే నీకు ఇంకేవేవో ఐడియాస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాముడు అనే పేరు చాలా మందికి ఉండే వలసు రాముడని ఈ రాముడని ఆ రాముడని బలరాముడని కాబట్టి ఆ రాముడు కాదు రాముడు అంటే ఇక్కడ మాట్లాడుతున్న రాముడెవరు దాశక అందుకోసం శంకరుడు ఆ విశేష నాన్ని విశారు దశరథపుత్రుడైన రాముడే ఇక్కడ విభూతిగా ప్రస్తావింపబడ్డాడు శస్త్రములను ధరించి ఆయుధములను ధరించి యుద్ధాన్ని చేసేటువంటి వాళ్ళలో ఆ దశరథపుత్రుడైన శ్రీరాముడు నేను ఇక ఝషానాం మకరచాస్ ఝషములు అంటే చేపలు అంటే జలజంతువులు నీటిలో జీవించే ప్రాణులు వాటికి ఝషములు అంటారు అటువంటి చేపలలో నేను మొసలి మకర అంటే మొసలి మొసలి ఏమిటి విశేషము అంటే మాములుగా మీకు ఈ నదుల్లోనూ సరస్సులలోనూ కనపడే జల జంతువులలో మొసలి అన్నిటికంటే ఎక్కువ శక్తి కలిది స్ట్రాంగెస్ట్ హాల్ మొసలి సో కాబట్టి ఈ మొసలి ఈశ్వరుని యొక్క విభూతి అంటే మీరు నీళ్ళలో ఉండే ప్రాణులను చూసినట్లయితే ఇది అడవికి వెళ్లి ఏనుగును చూస్తే ఆ ఏనుగు ఈశ్వరుని విభూతులాగా కనపడుతుంది ఏనుగు కాదు సింహం అన్నారు కదా సింహం అలాగే అంటే పశువులలో సింహం అయినట్టుగా జలములలో బ్రతికే ప్రాణులలో మొసలి సర్వ శక్తిమంతము కనుక దానికి స్థానాన్ని ఇచ్చినాడు భాష్యకారులు జసానాం మత్స్యాదీనాం మకరోనామా జాతి విశేషోహం అది మక జషములు అంటే మత్స్యాదులు అంటే చేపలు రొయ్యలు ఇలాంటివి ఎవో చాలా ఉంటాయి కదండీ ఇంకా చాలా ఉంటాయి వాటిలో చేపల్లోనే మూడు రకాలు ఉంటాయి ఆత్మ పస్తులు ఇలాంటివి ఉంటాయి నీళ్ళలో బతికి వాటన్నిట్లోకి ఈ మకరము అనే ఒక అనొక జల జంతువు ఒక అనొక జాతికి జంజన జంతువు అది అంటే మొసలి అని అది సర్వశ్రేష్టమైనది చాలా బల బలము గలది అతిశయించిన బలము గలది కాబట్టి అది భగవాను ఇక శ్రోతసామస్మి జానున్నది శ్రోత అంటే నీటి యొక్క ప్రవాహం అంటే జీవనది అనే అర్థం తీసుకోవాలి కదా అంటే నదులు వర్షాకాలంలో నదులు ఉంటాయి వేసవి కాలంలో నది ఉండదు ఒకప్పుడు ఇక్కడ నది ఉండేది అని ఏవో కొన్ని గుర్తులు ఉంటాయి ఇటువైపు నది ప్రవహించి ఉంటుంది అని గుర్తులు ఉంటాయి మళ్ళీ వర్షాలు పడితే ప్రవహిస్తున్నాను అలాంటి వాటిని పరిగణనలోకి చూసుకోండి ఈ భూతి చెప్పాల్సి చెప్పాలంటే మీకు జీవనదులను స్వీకరించాలి జీవనది అనగా సంవత్సరం మూడు వందల అరవై ఐదు ఐదు రోజులు నీటితో కలకలలాడితో ప్రవహించే నదికి జీవనది అని పేరు నేను చిన్నప్పుడు ఒక సోషల్ స్టడీస్లో అలా జరుగుతున్నాం హిమోత్పర్వతం నుంచి కుట్టే నదులన్నీ జీవనదులు ఎందుకంటే వేసవి వర్షాకాలం మేఘాలు వర్షాల మూలంగా నదిలో నీరు ఉంటుంది వేసవి కాలం గ్లేషియర్స్ మెల్ట్ నదిలోకి నీరు వస్తుంది కి వర్షాకాలం నీరు కంటే వేసవికాలంలో నీరు ఎక్కువ వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే గ్లేషియర్ నే కాబట్టి జీవనది అలాగే గోదావరి కూడా జీవనది అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆ పర్వతాల్లో ఎప్పుడు నీరు సెలయేళ్లు పారుతూనే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు పారుతూనే ఉంటాయి కాబట్టి జీవనగా ఇండొచ్చు బహుశా ఇవ్వడచ్చు కాబట్టి అటువంటి నిత్య ప్రవాహం ఉండే నదులను మీరు పరిగణనలో తీసుకుంటే వాటిలో జాహ్నది అంటే గంగానది నేనే అంటే ఈశ్వరుని యొక్క విభూతి గంగానది ఈశ్వరుని విభూతి ఎలా అంటే నేను పౌరాణికంగా చెప్పాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు ముందు కుట్టినది శివుడు శిరస్సుపై దాల్చినది పౌరాణికులు ముఖ్యంగా విష్ణు ప్రేమ కలిగిన వాళ్ళు శివుడి కంటే విష్ణు గొప్పవాడని చెప్పడానికి దీన్ని దృష్టాంతంగా చెప్తూ ఉంటారు అలాంటి పిచ్చి దాంట్లో మీరు పడద్దు దయచేసి ఇలాంటి పాయింట్ ఉద్దే అలాగా ఆ కథలా ఉన్నది శివుడు శిరస్సుపై దాల్చాడు విష్ణు పాదోద్భవా గంగా అని అర్థం శివుడు శిరస్సుపై దాల్చాడు అంటే నాకు ఎవరికి ఈ హిమాలయ పర్వత శ్రేణి ఉన్నది చూసారా అదే శివుడు అంట అయితే బ్రహ్మాండమైన శివుడు అనుకోండి పోనీ అప్పుడు హిమవత్ పర్వత శ్రేణి శివుని యొక్క జటాజూటం జటాజూటం ఎలా ఉంటుంది హెచ్చు తగ్గులతోటి హెత్తుతో అంతా చాలా కలగాపులకంగా ఉంటుంది ఆ హిమవత్ పర్వత శ్రేణులు అలాగే ఉంటాయి జటాజూటమన తగ్గట్టుగానే ఉంటాయి అక్కడి నుంచి గంగ ప్రవహించొస్తుంది కాబట్టి అది శివుడు శిరస్సుపై దాల్చినాడు అని అర్థం కాదు ఇంకా విష్ణు పాదోద్భవ విష్ణువు యొక్క పాదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యభగవానుడు ఆ నీటిని ఆవిరి చేసి విష్ణువు అంటే సూర్యుడు సూర్యుడికే విష్ణు అని పేరు వైదిక వాంగ్మయంలో ఆ సముద్రాల్లో ఉండే జలాన్నంతని కూడా ఆవిరిగా మార్చి దానిని ఆ ఆగిరియే నీటి ఆగిరియే గ్లేషియర్స్ కింద పడుతుంది అక్కడికి మనకి వర్షం పడ్డట్టుగానే ఆ అప్పర్ రీచెస్ ఆఫ్ హిమాలయాస్లో అక్కడ మంచు పడుతుంది ఐస్ ఫీల్డ్స్ అని అంట ఈ పడ్డ మంచు అంతా కూడా అలా పైల పోతుంది అలా మంచు పైల పోయి బాగా ఎంతో చాలా మంచు పైల పోతుంది ఫీల్డ్ ఐస్ ఫీల్డ్ దాని నుంచి గ్లేషియర్స్ నిర్మాణం అవుతాయి ఆ గ్లేషియర్స్ సూర్యకాంతికి మెల్ట్ అయ్యి జంగా అని వస్తుంది కాబట్టి సూర్యభగవాను యొక్క పాదములు పాదము అంటే కిరణము అని అర్థం పాదశుద్ధానికి కిరణము అని అర్థం కాబట్టి సూర్యుని యొక్క కిరణముల నుండి ఆవిర్భవించింది విధంగా అది విష్ణు పాదోద్భవ అంటే అలా మీరు తీసుకోవచ్చు అలా ఎందుకున్నానంటే ఏదో ఫోటో పెట్టేసి కాళ్ళలోంచి అలాగే నీళ్ళు ఇలా వస్తున్నాయని మీరేమో చూపు పెట్టి అలాగే బొమ్మలు తయారు అదంతా అనవసరం దాన్ని ఆ లెవెల్కి దిగజారి చేయకూడదు ప్రతిదాని నేను సో ప్రతిదాన్ని మెకానికల్ లెవెల్కి తీసుకొచ్చేస్తే అది బాగుండదు ఈశ్వరుడు చిన్మయుడు దేవతలు చిన్మయుడు దేవతలు స్థూల శరీరం ఉంటుంది దేవతలకి చిత్ర సూక్ష్మ శరీరం ప్రధానంగానే ఉంటాయి సూక్ష్మ శరీరమే ఉంటుంది తప్ప స్థూల శరీరం ఉండదు ఇంచేతనే దేవతలకి నైవేద్యం పెట్టాటనుకోండి స్థూల శరీరం ఉంటే ఆ నైవేద్యం పుచ్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఆ శరీరం నిలపడం కానీ దేవతలకి స్థూల శరీరం ఉండదు ఇంచేతనే నివేదనే ఇదిగోండి ఉండే ఆహారము అని నివేదన చేయటమే తెలుపుడు చేయటమే నివేదన అంటే తెలుపుడు చేయటమే తెలుపుడు చేస్తే సరిపడుతుంది వాళ్ళు సంతోషం చేస్తారు ఎందుకంటే సూక్ష్మ శరీర ప్రధానము దేవతలు అలా బుద్ధితోటి ఓహో ఇదాని ఇదే ఆహారము నివేదన వీడు ఏమని నివేదన చేశాడు ఇవో లడ్డూలు వడలు నీకు సమర్పిస్తున్నాను ఇవ్వ ఇవ్వో అని నివేదన చేశాడు ఓకే అయిపోయిందంటే అంతేగాని వాళ్ళు కూర్చుని అలా భూజిస్తూ ఉంటారని అనుకున్నారు అలా ఉండవు ఇదంతా సినిమా దేవుడు అయిపోయాడు సినిమా దేవుడు స్థూలంగా ఉంటాడు పొట్ట కూడా ఉంటుంది సినిమా దేవుడు ఇట్స్ నాట్ లైక్ దాట్ దేవతలు చిన్మయ్యే సూక్ష్మ శరీరం ప్రధానం దేవతల తత్వం అది దేవత అంటే అర్థం అది దేవశబ్దానికే అర్థం చిన్నలోని అర్థం సూక్ష్మ శరీరమే ఉంటుంది సోమశరీరం ఉన్నది దేవత ఎనివే కాబట్టి విష్ణు పదోద్భవ గంగా ఆ కారణంగా గంగ చాలా పవిత్రమైనది అని చేతమే తర్వాత జీవనది భారతదేశంలో ప్రవహించే ఈ సప్ప అంటిమెంట్ ఇక్కడ ప్రవహించే జీవనదులలో కల్లా శ్రేష్టమైనది అంటే సింధు ఇత్యాది అనేక నదులు హిమాలయాల నుంచి ఉద్భవించే నదులు ఉన్నాయి అలాగే సౌత్ ఇండియన్ రివర్స్ చాలా ఉన్నాయి వీటన్నింటిలోకి గంగటి ఒక ప్రత్యేకత కదా ఎందుకంటే గంగటి హింటర్ల్యాండ్ అనే ఏదో అంటారు హింటర్ల్యాండ్ కరెక్ట్ కూడా అని తెలుగులో గంగ యొక్క పరీవాహక ప్రాంతము అక్కడ నివసించే ప్రాణ ప్రాణపు ప్రాణిపోటి ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు యొక్క పరీవాహక ప్రాంతంలో సుమారు ఇరవై ముప్పై కోట్ల మంది మనుషులే జీవిస్తున్నారు గంగ కనుక ఏదైనా తేడా వస్తే ఇందరూ జనులు చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది గంగని పర్యవేక్షించుకోవాలి మనం గంగను రెండు విధాలుగా చెడగొట్టుకుంటున్నాం ఒకటి గంగకు ఆ అప్పర్ రీచెస్లో ఆ పైన ఎక్కడ పెడితే అక్కడ డ్యాములు కట్టేసి గోదావరి లాగా గోదావరికి కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డ్యాములు కట్టుకుంటూ పోతే ఇంకా కొంచెం దూరం వెళ్ళేప్పుడు ఇంకా గోదావరి ఉండదు ఇసకే ఉంటుంది ఆ ఇసు కూడా కడేసి పట్టుకుపోతే ఇంకా గొయ్యి ఉంటుంది ఇంకేమి ఉండదు సో ఆ రకంగా ఈ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ వల్ల ఆ ప్రెషర్ వల్ల బహుశాల అవసరంగా ఉండొచ్చు సో ఆ రకంగా ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనే కారణంగా నది యొక్క స్వరూపము స్వభావము కూడా పూర్తిగా కాంప్రమైజ్ అయిపోతున్నాయి ఆ నదిని మనం రీసెర్చ్ చేసుకుంటున్నామేమో అని అని అనిపిస్తుంది అయితే మరి సైంటిస్టులు తెలుస్తుంది మనకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది అదొకటి రెండు గంగని పొల్యూషన్ ఈ పొల్యూషన్ రెండు ఒకటి సివిలియన్ పొల్యూషన్ అంటే గంగానది ఒడ్డున పెద్ద పెద్ద నగరాలు గెలుస్తాయి మనిషి ఉన్నాడు అంటే పొల్యూషన్ ఉంటుంది మనిషి నివాసం చేస్తున్నాడు అంటే ఇది పొల్యూట్స్ ది సరౌండింగ్స్ విథౌట్ పొల్యూటింగ్ ది సరౌండింగ్స్ మనిషి బ్రతకలేదు మనిషికి చిన్నటువంటి పెద్ద సమస్యలు కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ సిటీస్ గంగానది కేరానా వెలిసినప్పుడు ఈ సిటీస్లో ఉత్పన్నమయ్యేటువంటి పొల్యూషన్ అంతా వెళ్ళిపోయి గంగలో పడిపోతూ ఉంటుంది దట్కైండ్ ఆఫ్ సివిలియన్ పొల్యూషన్ తర్వాత రిలీజియస్ పొల్యూషన్ రిలీజియస్ పీపుల్ తక్కువ పొల్యూ చేయరు ప్రతిది గంగలో పాడేస్తూ ఉంటారు శవాల్ని కాల్చి గంగలో పాడేస్తారు బూడి గంగలో వేసేస్తారు తర్వాత ఏమో పువ్వులు గంగలో వేసేస్తారు పూలు అంటే కట్టలు కట్టలు తీసుకెళ్ళి పడేస్తారు అవన్నీ కుళ్ళుతూ ఉంటాయి తర్వాత దీపాలు పెట్టేసి తెల్లవారు స వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళిపోయి స్నానం చేసేసి బట్టలు ఉంచేసి సబ్బు పెట్టేసి పొల్యూట్ చేసేస్తారు తర్వాత ఒక లక్ష మంది దీపాలు బెన్నెల్లో పెట్టి వెలిగించేసి నిలు పెట్టేస్తారు లక్ష మంది దీపాలు లక్ష దీపాలు గంగలో నిలుబెట్టి మనం చేతులు పడుతున్న వచ్చేస్తే అది అంతా ఏరియా అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది ఎందుకంటే ఈ నూనె అంతా దాంట్లో పడుతుంది ఈ సగం సగం కాలిన దీపాలు దాంట్లో పడతాయి ఆ ఆకులు కొత్తి కింద చేస్తారు కదా అవన్నీ కూడా కూలుగుతాయి అవన్నీ కూల్లి వెరీ సూన్ ఆ ఏరియా అంతా కూడా సో మనం రెలిజియస్ పొల్యూషన్ ఇట్ ప్లేస్ ఏ మేజర్ నాట్ మేజర్ సివిలియన్ పొల్యూషన్ ఇంత కాదు బట్ సిగ్నిఫికెంట్ పొల్యూషన్ సిగ్నిఫికెంట్ పొల్యూషన్ సో ఆ విధంగా గంగని పొల్యూట్ చేయటం గంగలో మీరు స్నానం చేయాలంటే ఎలా ఉండాలంటే బయటికి వెళ్ళి నూటి దగ్గర స్నానం చేసి అప్పుడు ఆ తడిబట్టలతో పోయి గంగలో స్నానం చేసి ఎందుకంటే గంగానది జలము స్వచ్ఛము కనుక గంగలో స్నానం చేసి అప్పుడు మళ్ళీ బయటికి రావాలి అలా ఉండాలి గంగా స్నానం అంటే కానీ ఇప్పుడు పరిస్థితి ఏమో తెలుస్తున్నాం మీరు గంగలో స్నానం చేసి మీరు డిలే చేయకుండా డిలే చేస్తే బ్యాక్టీరియా అంతా సెటిల్ అయిపోతుంది ఇలా చేయకుండా వెంటనే డెట్ ఆల్ తోటో దీనితోటో మీరు శుభ్రంగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ స్నానం చేస్తే మంచిది అప్పుడు యూఆర్ సేఫ్ లేకపోతే ఈ బ్యాక్టీ ఈ కోలాయి ఇలాంటివేమో స్పెషలో కాక ఈ బ్యాక్టీరియాలన్నీ ముక్కుల్లోనూ అక్కడ ఫాలోనే అయిపోయాయి అంటే యాంటీబయాటిక్స్ పనిచేయడం మానసి మీరు అది గమనించాల్సి ఉంటుంది యాంటీబయాటిక్స్ పనిచేయడం మానసి ఇప్పుడు ఇంకా ఇన్సిలిన్స్ అనే మాట లేదు అవి పని చేయడం మానేసలేదు కార్బోపీస్ అన్నీ అవి కూడా పని చేయడం లేదు కాబట్టి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో గంగా నదిలో రామ్ బాబా గారు చెప్పారు నేను గంగలో స్నానం చేయడం మానేశాను గంగా నీరు నోట్లో పోసుకోవడం ఇట్ ఈస్ ఇంక్యూర్ ఇది టోటల్లీ పొల్యూటెడ్ ఇంకా నోట్లోకి వస్తున్న ప్రసక్తి లేదు అని రామ్దేవ్ బాబా గారు చెప్పారు హరిద్వార్లో గంగా అనేది ఒడ్డు ఉంటారని గొప్ప మహాత్ముడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆశ్చర్య గంగా ఈజ్ టోటల్లీ పొల్యూటెడ్ వెరీ అన్ఫార్చునేట్ స్టేటస్ ఎనీవే బట్ స్టిల్ ఈ ఫ్యాక్టర్స్ కొన్నింటినీ మనం పవర్లు చేయగలిగితే యాజ్ అ రివర్ చాలా గొప్ప రివర్ కాబట్టి అది ఈశ్వరుని యొక్క విభూతి ఇన్ని కారణాలుగా గొప్ప పరీవాహక ప్రాంతము మేజర్ ఇరిగేషన్ సపోర్ట్ ఇస్తుంది ఎంతోమంది ప్రాణులకు రక్షణను జీవితం సమర్పిస్తోంది ఇన్ని కారణాల చేత బెంగాల్ అది చాలా పవిత్రమైనది తర్వాత రెలిటీవస్గా కూడా చాలా పవిత్రమైనది ఇంకా నేను ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు కొన్ని పాయింట్స్ గంగ యొక్క మహిమను బోధించే విషయాలు ఇంకా కూడా కొన్ని ఉండొచ్చు సో ఈ అంశము అన్నింటి కారణంగా శ్రీకృష్ణ భగవానుడు గంగ తన యొక్క విభూతి అని నిరూపించినాడు శంకరుడు శ్రోతాం శ్రవంతీనాం అస్మిజాహ్నవీ గంగా శ్రోత అంటే ప్రవహించినది అని అర్థం ఇంకైతేనే శంకర్లు కూడా దానికి ఆ అర్థం రిటైన్ చేస్తూ పదాన్ని సమర్పించారు శ్రవణించి మా ప్రవహించేటువంటిది అంటే నది అని అర్థం అంటే జీవనది అని అర్థం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది జీవనది అటువంటి జీవనదులలో గంగ ఒక గొప్ప విధు ఓకే సర్వా శ్లోకం సర్గానామాదిరంత మధ్యం చైవాహమర్జున అధ్యాత్మవిద్యా విద్యానాద ప్రవదతాహం హే అర్జున అర్జున అని సంభోషణించ అర్జునులు అంటే అది ఆ సంబోధనలో ఒక సిగ్నిఫికెన్స్ అంటే ఒక చక్కటి అర్థం కూడా ఉంది అర్జున శబ్దానికి శుక్రహ అని అర్థం అర్జునం అర్జున అంటే తెల్లని అని అర్థం సో తెల్లని తెల్లదనము సత్వగుణానికి ప్రతీక కాబట్టి హే అర్జున అంటే సత్వగుణ ప్రధానమైన వాడా అని ఒక సంబోధన తర్వాత అర్జునాత్ అర్జున అంటే సంపాదించువాడు ఇక్కడ ఏమిటి సంపాదన అబ్బాయిస్గా ధన సంపాదన అయితే కాదు కాబట్టి ఒక సాధకునికి ఉండవలసినటువంటి ఏ లక్షణాలు క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో వాటిని శ్రద్ధగా తెలుసుకుని వాటిని తన జీవితంలో తన ఎందు నిలబెట్టుకునే ప్రయత్నం చేసి ఆ విధంగా సాధన సంపత్తి నంతని సంపాదించుకున్నవాడు కనుక ఆయనకు అర్జీనుడు అనిపడు ఇంకో అర్థం ఏంటంటే రుజుత్వాత్ అర్జున రుజుత్వం అంటే మనసావాచా కర్మణ శుద్ధంగా ఉండడం ఇది ఆధునిక కాలంలో ఈ త్రికరణ శుద్ధి అనేది చాలా తక్కువగా కనపడుతుంది జనాలు ఎలా ఉంటారంటే మనస్సులో ఒకటి ఆలోచిస్తారు మనస్సులో ఆలోచన ఉంటుంది కానీ అది పైకి చెప్పండి పైకి చెప్పడం మనసులో ఏముంది అవన్నీ ఉంది తర్వాత పైకి ఇంకోటి చెప్తాడు చేసేది మరువతుంది కాబట్టి ఆయన చెప్పింది చేస్తాడనే నమ్మకం లేదు ఆయన మనస్సులో ఉన్నది చెప్తాడని నేను నమ్మకం లేదు మూడు మూడింద్రియముడు మనసావాచా కర్మణ సో ఒక రకమైన దోషాన్ని కలిగి ఉంటాడు అంటే మనస్సులో ఉంటుంది కానీ పైకి మాత్రం వేరే ఇంకోటి చెప్పడం చేసి పని వేరే ఉంటాడు ఏదైనా ఉపకారం చేస్తారా అని కోరండి ఆయన మనసులో ఆ వీరికి ఉపకారం మనం చేయొద్దు అని నిశ్చయం ఉంటుంది ఆ వీటి ఒకటి చేసేది కానీ పైగా అలా చెప్పడం పైగా ఏమంటాడంటే అయ్యో తప్పకుండా చేస్తానండి అని అంటాడు తీరా సమయం వచ్చేపటికి ఉపకారం చేస్తాడు ఉపకారం చేయకపోగా అలాగనమాట